ృతిస్మృతిపురాణా నమామిభవత్ లోకర ఓ ఆప్యాయ మమాంగాని బలవింద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్రామ్ నిరాకరణేస్తుమ్యయ ఉపనిషత్సూ ధర్మాస్య సుతు ఓం శాంతిశ్చాంతిశ్శాంతి తస్ై తపోదర్ణేతి ప్రతిష్టా వేదా సర్వాయతనం సో సత్యమాయతనం తస్మాత్ సత్యమాయతనమితి కల్ప్యతే అది ఓకే తేషు హి ఆశ్రయటి అక్కడ ఉన్నాం అకౌట్యం వాంగ్మనష్కాయానాం మామూలుగా త్రికరణ శుద్ధి అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో చక్కటి పదం ఒకటి ఉన్నది ఇంగ్లీష్ లో కూడా సైకాలజీలో చెప్తారు కాంగ్రుయన్స్ అని మూడు కూడా మూడు ఇంద్రియములు మూడు కరణములు ఒకే దారిలో నడుస్తూ ఉంటాయి అంటే మోసము మాయా అంటే ఏమిటి మనస్సులో ఒకటి ఉంటుంది పైకి ఇంకోటి చెప్తారు దాని మాయా అంటారు అలా ఏమీ ఉండదు సో ఎవరైతే మాయా మోసం లేకుండా ఉంటారో వాళ్ళ ఎందు మాత్రమే ఈ బ్రహ్మవిద్య నిలబడుతుంది లేని వాళ్ళ ఎందు ఇతరులు ఎన్ను ఉండదు అని వేరే చెప్పాలా అమ్మాటారు वारिंदुमा विद्य निलबडुनु ये अमाया, अमाया तेशु ही तेशु ये अमान साधव साधव साध्नोति पर साधु साधु तथा श्मा సాధ్నోతి పరకార్యం ఇతి సాధువు ఇతరుల యొక్క ప్రయోజనమును సంపాదించి పెడతాడు కాబట్టి వాడికి సాధు అని పేరు సాధనోతి ధకార నకారోకార సాధనోతి సాధ్నుత సాధ్నువంతి అనుకుంటుంది విధాతు సాధ్నోతి అంటే సాధిస్తాడు అని సాధించడం అని ఉంది కదా ఆ పదమే దేనిని సాధిస్తాడు అంటే పరకార్యం ఇతరుల యొక్క ప్రయోజనాన్ని సాధించి పెడతాం అటువంటి వాడు సాధువు అలా ఉండాలి మనము మన మనం బ్రతకరాదు ఇతరుల కోసం మనం బ్రతకాలి దాన్ని సాధువు అంటారు అయితే ఈ రోజుల్లో సాధు శబ్దానికి అర్థంలో వచ్చింది కాషాయంబరధారి అని అర్థం వచ్చింది డెనీస్థమ్ కనెక్షన్ కషాయాబరధారులందరూ కూడా స్వార్థాన్ని విడిచిపెట్టి పరాకార్యం కోసం పరార్థం కోసం జీవిస్తూ ఉంటారు అనే ఒక సంబంధాన్ని బట్టి సాధుశబ్దాన్ని కషాయాబరధారి వినియో ఉన్నారు సమాజంలో బట్ ఒకప్పుడు అది కుదరచో ఒకప్పుడు వాస్తవంలో సాధు శబ్దానికి అర్థం ఏమిటంటే పరకార్యము సాధించి పెట్టుకోదు ఆ మాయా విన మాయ ఉండకూడదు అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఏదైనా ఉపకారం చేశారనుకోండి ఆ ఉపకారం వెనకాల క్యాల్కులేషన్ నుండి ఉండకూడదు క్యాల్కులేషన్లో వాడిని వశం చేసుకోవడం కోసం ఉపకారం చేయడం వాణ్ణి ఒబులైజ్ చే ఒబులైజ్ చేసేయడం కోసం ఉపకారం చేయడం వాడికి చేసేసి తర్వాత వాడి దగ్గర ప్రైస్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం అలాంటి ఉంటారు ఇప్పుడు ఈ మాఫియా డాములు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళకి బోల్డ్ అని ఉపకారాలు చేసేస్తారు మా అమ్మాయి పెళ్ళి అయితే ఉన్నట్టు సాబ్ అంటాడు బాస్ దగ్గర ఓకే ఎంతవరకు కదా ఖర్చు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చేస్తారు వీడు మహానందరిపోతారు మన బాస్ ఇంత గొప్పవాడు పెళ్ళి అన్నీ ఆ తర్వాత మొన్నాడు పిలిచి వెళ్ళి వాడిని మద్దతు చేశారంట ఉపకారం చేస్తే అవన్నీ వెనక్కాలి ఆ ఉపకారం వెనక్క ఎంత మోసం ఉందో చూడండి సో ఈ విధంగా మన స్వార్థచింతన దాపరికము మోసము కపటము మాయా లేకుండా ఉపకారం చేయాలి అటువంటి వాళ్ళు మాత్రమే ఈ విద్య నిలబడుతుంది అమాయా విన సాధవ నా అసుర ప్రకృతి మాయావిషు అసుర ప్రకృతి అసురులు రాక్షసులు అని రెండు రకాలు అసురులు అంటే భోగపరాయణులు అని అసురా భోగపరాయణులు రాక్షసులు క్రూర క్రూర స్వభావము కలవారు ఇప్పుడు పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాడనుకో వాడు అసురుడు డబ్బు కోసం హింస మద్దర్సు చేస్తున్నాడనుకో వాళ్ళు రాక్షసులు సాధారణంగా ఎవరు అసురులుగా ఉంటారో వాళ్ళే రాక్షసులు అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ భోగాల్లో పడిపోయినప్పుడు డబ్బు కోసం వాళ్ళు చేయకూడని పనులు కూడా చేస్తారు కాబట్టి అసురులు అంటే భోగపరాయణులు రాక్షసులు అంటే కృత్యములను చేయువారు అని అర్థం ఈ అసుర స్వభావము గల మోసాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే భోగాలు కావాలంటే మోసాలు చేయాల్సి ఉంటుంది భోగాలు చాలా ఖరీదుగా ఉంటాయి ఖరీదైన భోగాలను సంపాదించుకోవడం కోసం మోసాలను చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి భోగపరాయణమైన స్వభావము కలిగి ఉండి మోసములు చేస్తూ ఉండేవారి అందు ఈ బ్రహ్మవిద్య నేలబాడాదు ిహం అనుమృతం ఇది శ్రుతే ఇది ప్రశ్నోపనిషత్తులో వచ్చింది ఎవరియందైతే ఎవరియందైతే జింహం అంటే మొంకరటింకర స్వభావము జింహ శబ్దానికి అర్థం తెలియాలంటే ఓ ప్రయోగం చెప్తా జిమ్హ అంటే పాము జింహం గచ్చతి అంటే వంకరటింక పాపం ఎలాతో నడుపుతుంది అది దాని వంకరటింకర ఇదర్థంగా జిన్మం అంటే కాబట్టి వంకరటింకరగా నడిచేది పాపం వంకరటింకర అంటే వంకరటింకర అంటే మళ్ళీ చెప్పారు మీకు మనస్సులో ఒకటి వాక్కులో ఒకటి చేతలో ఇంకొకటి అది వంకరటింకర సూహాలు అనురూతం అంటే అసత్యం పలకడం మాయా అంటే కపటము మోసము ఈ మూడు ఉండకూడదు వంకరటి స్వభావము అసత్యము మోసము ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి మాట వలసకల్లా చెప్పినా చిన్న భేదం ఉంటుంది తప్ప అన్నీ ఒకే మానస ఒకే స్వభావాన్ని చెప్తూ ఉంటాయి ఈ లక్షణములు ఎవరి లేవో వారికి మాత్రమే ఆత్మజ్ఞానము సంపన్నముగును అని ఉంటుంది అక్కడ శృతి మొత్తం వాక్యం అంతా ఇవ్వలేదు అక్కడ కాబట్టి ఈ శృతి వాక్యాన్ని బట్టి కూడా సత్యము యొక్క ప్రాముఖ్యాన్ని మనం గుర్తించవచ్చు అంటే సత్యం చెప్తే పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తే అలా కాదు సత్యము ఈ జ్ఞానమునకు ఆశ్చర్యము ఆయతనము సత్యం కనుక ఈ జ్ఞానము కాదు తస్మాత్ సత్యమాయతనమితి కల్ప్యతే ఆయతనము నివాస స్థానము అన్ని అన్నీ ఇక్కడ రూపక కల్పన సో ఆ జ్ఞానమును జ్ఞానమునకు కాళ్ళు ఏమిటి ఆ జ్ఞానమునకు మిగిలిన అవయవములు ఏమిటి అని ఇంతవరకు కల్పించాము ఇప్పుడు ఆ జ్ఞానము యొక్క నివాస స్థానం ఏది అంటే సత్యము అని కల్పించబడుతున్నది కల్పించబడుతున్నది అంటే అసత్యాన్ని ఏదో కల్పించి ఇస్తున్నారని రూపకము చేస్తున్నారు రూపకాన్ని చేస్తారు ఈ సంసారము వృక్షము ఎలాంటి వృక్షము ఏళ్ళు పైకి కొమ్మల కిందకి ఉన్న చెట్టు అంటే అలాంటి చెట్టు ఏదో ఉందని ఆ చెట్టు గురించి చెప్తున్నాను అనుకోకూడదు రూపకాన్ని చెప్తున్నారు ఈ మాట ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సర్వత్రా లోకంలో అలాగంటే అజ్ఞానం నడిచిపోతోంది అందుకోసం కొంతమంది ఏమనుకుంటారంటే గీతలో ఓ చెట్టు చెప్పారు ఊర్ధమూలమహశాఖం ఈ చెట్టు నారాయణాశ్రమానికి వెళ్లే దారిలో ఉంది అని ఏదో ఇలాగేదో పెడతారా అనంతకు అలాగా అని పొలవమని బస్సు కార్లు వేసి పోయేవాడు కొంతమంది ఉంటారు అక్కడ అలాంటి చెట్టే ఉండదు ఒకవేళ ఏదైనా చూపించి ఇది అలాంటి చెట్టే అన్నాం ఏదో చెప్ప రుద్రప్రయాగ్రైనా కల్పవృక్షం ఉందని మా బస్సు వాడు కొమ్మల్ని కొట్టాడు కల్పవృక్షం అయినా అంటే వినిపించుకోకుండా బస్సులో ఎటో పోయాడు పది మైళ్ళు పక్కకి అక్కడ ఒక చెట్టు చూపించి ఇది కల్పవృక్షం ఉన్నాడు ఆ బస్సు అనుకుని వచ్చాం మళ్ళీ వచ్చేసేపుడు ఇంకా ప్రయాణంలో మధ్యలో లంచ్ టైంలో ఆపాడు అక్కడ మామూలుగా ఒక గార్జెన్ లాంటి చోట నీడలో చెట్ల నీడలో లంచ్ సర్వే చేశాడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన లంచ్ సర్వే చేస్తారు కదా అది తింటూ మామూలుగా చుట్టూ గార్దను చూస్తే ఈ ఫెన్సింగ్ ఉంటుంది కదా ఫెన్సింగ్ మొక్కలు పెంచుతారు కదా ఆ ఫెన్సింగ్ మొక్కలు నేను చూసి వచ్చిన మొక్కలే నేను గుర్తుపట్టాను ఏవంటే ఇదే నాకు కల్పవృక్షం అని అడిగారు అంటే ఆ బస్సు వాళ్ళు ఉంటాడు ఎవరు అంటాడు మరి ఇంటికి తీసుకెళ్ళాటో మరి ఇక్కడికే తీసుకువస్తే చూడండి కల్పవృక్షం మళ్ళీ ఇంకోసారి చూడండి ఫెన్సింగ్ అంటే కల్పవృక్షమే క్యా బాథే సో ఇలాగా రూపకమును రూపకముగా గుర్తించటం ఎరగకుండా ఒక అజ్ఞానంలో పోతూ ఉంటుంది సమాజం అందుకోసం ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ముఖ్యంగా పురాణము పురాణాలు వచ్చిన తర్వాత పురాణాలు రావడం అంటే ప్రతిదానికి ఏదో కథ పెట్టుకుంటున్నాం అంతే కదా పురాణం అంటే ప్రతిదానికి కథే భగవద్గీత చదవరా అంటే భగవద్గీత మహాత్మ్యం అని కథలు భాగవతం చదవరా అంటే భాగవత మహాత్మ్యం అని కథలు రామాయణ మహాత్మ్యం అని కథలు అన్ని కథలే సో ఈ లక్షణం వచ్చిన తర్వాత ఈ రూపకము అనే దాని యొక్క శోభ తగ్గిపోయి తప్పుదాని పడుతూ ఉంటుంది మంచిది తస్మాత్ సత్యమాయతల మీద కలిపితే తప ఆదిష్ ప్రతిష్టా ప్రాప్తరాయన సాధనాతిశయనాథం ప్రతిష్టాంతే తపోదము కర్మ ఇది శబ్దం చేత ఉపలక్షణము అమానత్వం అదంభిత్వం ఇలాంటి లక్షణాలని తెచ్చిపెట్టుకోమన్నారు వాటిల్లో సత్యం వచ్చేసింది సత్యం ఉంటుంది ఏదో రూపంగా వాంగ్మయం తపహ అన్నారనుకోండి తపస్సు వాంగ్మయ తపస్సు అంటే ఏమిటవుతుంది సత్యమే అవుతుంది కాబట్టి తపస్సు మొదలైనవి ప్రతిష్ట అని చెప్పిన చోట సత్యము ఆల్రెడీ ఇంక్లూడెడ్ ప్రాప్త్య సత్య ఇంక్లూడ్ అయిపోయింది సత్యం దాన్ని మళ్ళా పైకి తీసుకొచ్చి దానికి ఆయతనము అనే ఒక ప్రత్యేకమైన రూపకమును స్వీకరించుట అలా ఎందుకు చేస్తోందంటే శృతి సాధనములన్నింటిలోకి సత్యము చాలా అతిశయించి గొప్ప సాధనము అని తెలుపుడు చేయటం కోసం అంటే మిగతా సాధనాల మాట అలా ఉన్నా సత్యమనే సాధనాన్ని మాత్రం మీరు ప్రధానంగా పెట్టుకోండి అని చెప్పడం కోసం सत्या आयतर प्रत्येक विशिष्य स्मृते महाभारत आदिपर्व में उकम वैसे దేన్ని అటోకంలో ఇటు ఒక సిబ్బి అటొక సిబ్బి ఉంటాయి ఇటువైపు సిద్ధిలో వెయ్యి అశ్వమేధ యాగములను పెట్టినారు ఉంటే మీరు ఊహించుకోవడమే అశ్వమేధ యాగాలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం అంటే ఏంటి అర్థం ఇంకా ఒక అభిప్రాయాన్ని చెప్తున్నారు ఇటువైపు సిద్ధిలో పెట్టినారు పెడితే ఏది బరువు ఎక్కువ అంటే సత్యమే బరువు ఎక్కువ కాబట్టి అశ్వమేధ సహస్రముల కంటే సత్యమే చాలా గొప్పదిగా ఒక్క సత్యమే గొప్పదిగా భాషిస్తోంది కాబట్టి సత్యము చాలా గొప్పది అని అభిప్రాయం అంటే మీరు పెద్ద పెద్ద పూజలు కర్మలు అవి చేయలేకపోయినా పవిత్రమైన హృదయంతో జీవిస్తూ కూడా చాలు అని చెప్పినట్లయితే ఈ విధంగా సత్యం యొక్క మహిమ చాలా గొప్పది విష్ణు స్మృతి ఓహో విష్ణుస్మృర్తి అయినా వేరే ఇంకొకటి ఉందా ఓకే రెండింట్లో కూడా అవే శ్లోకాలు రిపీట్ అవుతూ ఉంటాయి మంచి అలాంటి విశుస్మృతి ఉంటుందని నేను అరేస్మృతి విశ్వస్మృతి ఈయన మహాభారతం ఆది పర్వపరం రాశారు ఈయన సచిదానందచ్చిదానంద చాలా అథెంటిక్ పర్సన్ ఇం విద్వాంసుడు అక్కడికి ఆ శ్లోకం మంత్రం పూర్తయింది ఆఖరి మంత్రం अनन्ते स्वर्गे लोके, स्वर्गे लोके जीए ये, అపహత్యపా అలాగా లాస్ట్ వర్డ్ రిపీట్ అయిందంటే అయిపోయింది అర్థం అది రూల్ అది లాస్ట్ వర్డ్ రిపీట్ చేస్తే అయిపోయింది అంతా అయిపోయింది ఎంత అయిపోయింది అంటే వెళ్ళిన మనంతా రెండు సార్లు చెప్తారా ఏ వరడుంటే ఆ వరడు సో మనకి తెలిసిపోతోంది మంత్రం పూర్తయిపోయింది సెక్షన్ పూర్తయినట్టుంది అర్థం చూడండి యహ ఎవడైతే వై నిశ్చయముగా ఏతాం ఈ బ్రహ్మ ఏవం ఈ విధముగా వేద తెలుసుకుంటాడో యహ ఉంది పెట్టుకోవాలి సహా వాడు పాప్మానం అపహత్య పామను త్రోషితాయి పాపము కాదు పాప పాపం వేరు పాప్మ వేరు పాప అంటే అకారాంత పుణ్యంగా శుద్ధం పాప్మ అంటే నకారాంతః పుణ్యంగా అర్థం లేదు పాపము పుణ్యానికి విరోధి పాపము చెడ్డది పాప్మ అంటే పుణ్యపాపములు రెండూ కూడా ఎందుకంటే పుణ్యమేమో బంగారు సంఖ్యల పాపము ఇను ఉపసంఖ్యల రెండు బంధాలే రెండు బంధాలే సో పాపము అంటే పాపమా అంటే ఇప్పుడు రాజుగారు మిమ్మల్ని ఇష్టపడి ఆయన అంతఃస్ఫురణలో ప్రైవేట్ సెక్రటరీగా పెట్టుకున్నారనుకోండి మిమ్మల్ని అది బంధమా శ్రేడమా బంధమా ఎందుకంటే రాజుగారి ప్రైవేట్ సెక్రటరీ అంటే ఆయన నిద్ర లేచేప్పుడు ఉండాలి వీటికి తోచినప్పుడు నిద్రపోకూడదు ఆయన నిద్రపోయినప్పుడు వీరు వెళ్ళి నిద్రపోవాలి మళ్ళీ ఆయన నిద్రపోయే లోపల నిద్రలేచే లోపల వీడిని నిద్రలేచి స్నానం చేసి టక్ టక్ అక్కడ సిద్ధంగా ఉండాలి వీడి ఫ్యామిలీ లైఫ్ ఏమైనా ఉండదు ఎందుకంటే రాజుగారి ప్రైవేట్ సెక్రటరీ కదా తర్వాత అంతఃపురం నుంచి ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రావడానికి ఉండదు తర్వాత అంతఃపురంలో ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఉండదు ఎందుకంటే రాజుగారి పత్నులు వాళ్ళు ఉంటారు అనేక రెస్ట్రిక్షన్స్ మధ్య వీడు అలా నెల ఏపడికి జీతం మాత్రం బాగా వస్తుంది అంతఃపురం కిచెన్లో ఇక్కడ దాకా తినచ్చు ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి కానీ ఫ్రీడమ్ ఉండదు ఆ విధంగా రాజుగారి ప్రైవేట్ సెక్రటరీగా కొద్ది రోజులు చేసి నాకు వద్దు బాబు జీవితం జీవితం నన్ను ట్రాన్స్ఫర్ చేయండి నాకు అంటే రాజుగారు తల తీసేస్తారని అదోభయం ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు ఎప్పుడు ఏమి శిక్ష వేస్తాడో తెలియదు కోపం వచ్చిందంటే శిక్షలు దేశ బహిష్కారము అంటే ఆ దేశపు ఎల్లలు దాటి వెళ్ళిపోవాలి లేదా తల తీసేయడం వీడిని తల తీసేయండి రా హీఈస్ ది ఫైనల్ జడ్జి ఇంకా అప్పీల్స్ ఏ ఉండవు సైనికులు వీడిని పట్టుకెళ్ళిపోయి తల తీసేసి ఫినిష్ చేసేసి రాజుగారికి రిపోర్ట్ చేస్తారు ఇలా ఉంటాం ఇలా ఇవ్వం డెమోక్రసీస్తోనే ఉంటా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అంతఃపుర జీవితము పుణ్యం చేసుకుంటే వస్తుంది కానీ అది ఏమీ జీవితం అది కనుక పుణ్య పాపములు రెండు పాప వాటిని దాటివేసి నాకు తెలుసుమే చెప్పాను శంకర్లలో చెప్తారు చూద్దాం అనంతే ప్రతిష్టతి అనంతమునందు ప్రతిష్టను కలవాడవుతాడు అనంతము అంటే పరబ్రహ్మ కంటే అభిన్నమైన ఆత్మానర్థం బ్రహ్మ అంటే అనంతము దాని ఎందు ప్రతిష్ట కలవాడవుతాడు అనగా దాని ఎందు అనంతము స్వర్గలో ఒక అంటే అస్తల్లో స్థితలు స్వర్గం అదే స్వర్గము అంటే ఆనందము అని అర్థం వీళ్ళందరూ స్వర్గలోకం కోసం చేసేటువంటి కర్మలు చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాపస్ వస్తారు ఇది అలాంటి స్వర్గలోకం కాదు ఇంకా ఒకసారి దాంట్లో ప్రతిష్టను పొందితే తిరిగి సంసారంలో పడడం అనేది ఏమీ ఉండదు అటువంటి ఆనంద అనంత ఆనంద స్వరూపము జ్యేయము అన్నింటికంటే గొప్పది అన్నింటికంటే ఇహలోకంలో అర్థము యహలోకంలో కామము పరలోకంలో స్వర్గాలు సుఖముల్నిచ్చే ధర్మము వీటన్నిటికంటే గొప్పది మోక్ష పురుషార్థము అది ఈ పరమాత్మందు ఐక్యముగుట ఆ విధముగా ఐక్యముగును రిష్టడ్ షో శ్రద్ధి టెక్ట్ హస్త వై ఎవడైతే నిశ్చయముగా ఏదాం బ్రహ్మ విద్యాం యథోక్తం అది ఏతాం అంటే అర్థం అది తేనేసిరం మనం మొదలుపెట్టి పైన చెప్పినటువంటి ఏ బ్రహ్మ విద్య గలదో దానిని తర్వాత ఏవం ఏవం మహాభాగాం ఈ విధముగా ఈ విధముగా ఉన్న బ్రహ్మ విద్య అలా తీసుకోండి ఏవం వేదాంగాన్ని నేను ఇప్పుడు ఎలా తీసుకుంటానంటే ఏవం ఈ విధముగా ఉన్న బ్రహ్మ విద్య సో ఈ విధముగా ఉన్న బ్రహ్మ విద్య అంటే ఏమిటి చాలా గొప్ప బ్రహ్మ చాలా గొప్ప పవిత్రమైన బ్రహ్మవిద్య ఎందుకంటే బ్రహ్మ దేవే ఇవ బ్రహ్మ దేవేభ్య అని అర్థవాద అంటే గాథని మొదలుపెట్టి ఆ బ్రహ్మవిద్య యొక్క మహిమ గొప్పగా ప్రశంసించబడినది కదా అది ఏవాం ఏవం అంటే ఈ విధముగా ప్రశంసించబడినటువంటి ఈ బ్రహ్మవిద్యను సర్వ విద్యా ప్రతిష్టాం అనుకూడ అనుకూడా వ్యాఖ్యానం చేశారు సకల విద్యలకు ఆశ్చర్యమైనది ఉన్న విద్యలన్నీ దీని ఎందు ఈ విషయాన్ని సర్వ విద్యా మాటను కూడా ఇంతకు ముందు మనకి చెప్తూ అటువంటి సకల విద్యలకు ప్రతిష్ట అయినటువంటి ఈ బ్రహ్మ విద్యను వేద ఎవడైతే తెలుసుకుంటాడో ఓకే అమృతత్వం బ్రహ్మ విద్యాఫల ఎవడైతే పరమాత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు అమృతత్వం నుండును అనింతకుముందు చెప్పడం అయినది ప్రాప్త్యాస్మాల్లోమృతని ఆ తర్వాత కూడా అమృతత్వం హి విందే అని విద్యయా విందృతం మోక్షమును పొందును అని చెప్పారు బ్రహ్మవిద్య యొక్క ఫలాన్ని చెప్పినా కూడా టెక్స్ట్ అయిపోయిన సమయంలో అంతమునందు నిగమనము చేస్తున్నారు నిగమనము అంటే చెప్పినదానని మరల చెప్పుట తెలుగు రాసు మర చెప్పుట అది సహేతుకముగా మరల చెప్పుట దానికి నిగమనము అని పేరు మామూలుగా పర్వతో వర్ణిమాన్ ధూమాత యథా మహానసర వన్ త్ర ఎత్ర భూమస్త్ర తి తద్థా తథహ అసౌ తథ అని అలా ఏదో వస్తుంది ఆ ఆఖరణ నిగమనం ఉంటుంది ఎత్రూమ అన్నది వ్యాప్తి జ్ఞానం సో ఎక్కడెక్కడ పొగుంటుందో అక్కడ తిప్పుంటుంది ఉదాహరణకి కిచెన్లో లో ఉంటుంది అక్కడ నిప్పు ఉంటుంది కదా ఇక్కడ ఈ పొగ ఈ పర్వతం మీద కూడా పొగ వస్తోంది కాబట్టి నిప్పు ఉండాలి ఈ పర్వతము కిచెన్తో పోల్చి చూసినట్లయితే తప్పనిసరిగా నిప్పు ఉంటుందని మనం నిర్ధారిస్తున్నాము అనే ఆఖర వాక్యానికి నిగమనం అని పేరు ఓకే అంతమునందు చెప్పడం సహేతుకంగా చెప్పడం హేతువును ఒక్కసారి ఉటంకించి చెప్పడం దానికి నిగమనము పేరు ఆ పదము దైయాయికుల పరిభాష నుంచి వచ్చింది వాళ్ళ టెక్నికల్ వర్డ్ అది సో ఆ విధముగా మళ్ళీ అంత మునుంది ఇంకొకసారి నొక్కి చెప్తున్నారు ఏమని అపహత్యపామానం అవిద్యా కామకర్మ రక్షణం సంసార బీజం విధూ అపహత్య అంటే విధూయా తొలగించి బట్టలకున్న మురికిని ఎలా అయితే తొలగిస్తారో అలాగా దీన్ని ఈ పాప్మను తొలగిస్తారు పాప్మ అంటే పాపమని కాదు సంసార బీజము సంసారములో మనల్ని బంధించేటువంటి దానికి పాప్మ అని అది ఏ రూపంగా ఉంటుంది అజ్ఞానము కామన కర్మ ఇప్పుడు వీడికి ఆనందము నా అని తెలియదు అదే అజ్ఞానం కాబట్టి ఎవడుకుంటాడు ఆనందము స్వర్గమునందు ఉండను అనుకుంటాడు అదే అవిద్య స్వర్గమును పొందాలంటే అగ్నిశోమమును చేయగలను కాబట్టి ఆనందము కావాలి అనే కామన అజ్ఞానం చేత వచ్చింది ఆ కామన లేదంటే ఆనందం కావాలనే కామన అనవసరంగా ఎందుకంటే ఆనందము తన స్వరూపమే కానీ తన స్వరూపము తనకు తెలియకపోవడం చేత స్వర్గము కావాలి అని కోరుకుంటాడు అవిద్య కామన కోరుకుని అగ్నిశోమాన్ని చేసి స్వర్గాన్ని పొందే ప్రయత్నం చేస్తారు కర్మ ఏమంటే అవిద్య కామ కర్మ ఇదే సంసారం దీనికి పాప అని పేరు అక్కడ చేసే కర్మ వైదిక కర్మ కూడా పామ బంధహేతు సో ఎందుకంటే స్వర్గం కావాలని అగ్నిశోభం చేస్తారండి అసలు మీకు ఆ కర్మ యొక్క లక్షణం చెప్తున్నాను మీరు చూసుకోండి లోకంలో నేను చెప్పిన దృష్టాంతం సరిపడుతుందో సరిపడదు చూసుకోండి స్వర్గం కావాలని అగ్నిశామం చేస్తారు యాభైవ ఏట అగ్నిశామం చేస్తారు యాభై ఐదవ ఏట ఈయనకి ఎవరికో రైతుకి భూమి రైతు భూమి చేస్తూ ఉంటాడు ఈయన చేసుకోలేడు కదా భూమి పది ఎకరాలో ఇరవై ఎకరాలో రైతు భూమి చేస్తూ ఉంటాడు ఆ రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు శిస్తు కట్టారు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వరు ఖాళీ చేయరు వాళ్ళు ఎన్నో పేచీ పెడుతూ ఉంటారు అన్యాయం కదా మరి అన్యాయమే ఈయన భూమి ఇలాంటిదో లేకపోతే ఎవడో బావపడదో బావపడది కొడుకో ఎవడో ఈయన మీద కోర్టులో కేసు వేస్తాడు ఏదో భూమి తల పెరుగుతుంది అప్పుడు ఈయనకు ఐడియా వస్తుంది ఏమని వీడు నాశనం అయిపోవడం కోసం మనం ఏదైనా కర్మ చేయాలి అనే ఐడియా వస్తుంది చేస్తారా కర్మ కాబట్టి అజ్ఞానంలో ఉన్నవాడు స్వర్గాన్ని కోరుకుని అగ్నిష్టోమం చేసి అక్కడతో ఆగిపోతాడని మీరు అనుకోవద్దు వాడు అక్కడతో ఆగిపోవడం బంగారం కావాలి అంటే ఇంకో కర్మ ఏదో ఉంటుంది అది చేస్తాడు కర్మ రైతు చెప్పిన మాట వింటలేదు రైతును వశంలో పెట్టుకోవాలంటే ఇంకో కర్మ ఉంటుంది అది చేస్తాడు ఇలా చేసుకుంటూ పోతాడు మొట్టమొదటి చేసిన కర్మ చాలా బినాయంగా ఉంటుంది తర్వాత చేసే కర్మలు అంత బినాయంగా అవి చాలా పాపాన్ని కూడా సంపాదించి పెట్టేవిగా ఉంటాయి అజ్ఞానం అనేది కామనలలోకి కామనలు కర్మలలోకి దించేస్తాయి మనిషి అని దాంట్లో దిగిపోయాడంటే ఊబిలో దిగిపోయిన వాడు దాగా వీడు ఉండిపోతాడు అక్కడ దాని నుంచి బయటికి రాలేదు అంచేతనే దీనికంతకీ అవిద్యా కామకర్మ అనే సైకిల్కి పాప్మ అని పేరు పెట్టారు ఆ పామను అదే సంసారమునకు విత్తు దానిని తొలగించుకొని తొలగించి ఎప్పుడేం చేస్తాడు అనంతే అపరియంతే స్వర్గ లోకే హద్దులు లేని స్వర్గలోకం ముందు ఉంటాడు అంతము అంటే పర్యంతము హద్దు అంటే ఇంతకాలము నువ్వు స్వర్గంలో ఉంటావు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పడిపోతావు అని ఉంటుంది ఫైవ్ స్టార్గా ఉంటే ఇప్పుడు అలాగే ఉంటుంది దానికి లిమిట్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లాగా ఫైవ్ స్టార్ హోటల్స్కి లిమిట్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో దిగానే వాడు ఫైవ్ స్టార్ హోటల్ ఒకటి అడ్వర్టైజ్ చేస్తారు వేరే డే త్రీ థౌజండ్ రూపీస్ అని అడ్వర్టైజ్ చేస్తారు అక్కడ అక్కడ ఫెక్ట్ ఉన్నాయి రూపాయలు కడితే ఒక రోజు మనం విశ్రాంతిగా ఉండొచ్చు మీరు మూడు రూపాయలు కడితే వాడు ఫ్రీ రైడ్ ఇస్తాడు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి ఫ్రీ రైడ్ ఇస్తాడు మళ్ళీ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి ఫ్రీ రైడ్ ఉంటే హోటల్లో మంచినీళ్ళు ఇవ్వడు మీరు సీసా పొడుకుతారా ఇంకేమి ఇవ్వడు రూము చూపిస్తారంటే రూమ్లో స్నానం చేసి మనసు పడుకోవచ్చు మంచినీళ్ళు కూడా వాడు ఇవ్వడు మంచినీళ్ళు కావాలంటే మీరు ఫోన్ చేస్తే సీసా పండిపిస్తారు మామూలుగా పది రూపాయలు చేసాను ముప్పై రూపాయలు అమ్ముతాడు ఏం హోటల్ ఏం పద్ధతి కాబట్టి ఈ స్వర్గలో కాంటే అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు రాగాలు తప్పవు ఎక్కడికి పోతాయి రాగద్వేషాలు అక్కడికి వెళ్ళినా ఉంటాయి అది ఇప్పుడు పెద్ద ధనవంతులు ఇంట్లో పెళ్ళవుతోందనుకోండి అందరూ ఖరీదైన వస్తువులను ధరించి బంగారు ఆభరణాలను పెట్టేసుకునే స్త్రీలందరూ ఈ టోటో సంచారం పురుషులు వాళ్ళ డ్రెస్సులు చూస్తే ఇలాంటి డ్రెస్సులు ఉంటాయా అని ఆశ్చర్య అదో రకం చెప్పులు మహారా రాజా మహారాజాలు వేసుకుంటారు చెప్పులు అలాంటి చెప్పులు ఇంత పొడుగు అంగీలు వీళ్ళు వేస్తూనే వస్తారు డ్రస్సులు అక్కడ భోజనం చాలా ఖరీదు ఉంటుంది వీళ్ళు ఎంత సంపన్నులుగా ఉన్నారు కదా పవిత్రమైన హృదయం కలిగి ఉంటారేమో అని మీరు అనుకోదు వాళ్ళ హృదయంలో కరోడు కట్టిన రాగద్వేషాలు చెలరేగుతూ ఉంటాయి స్వర్గ ఉంటాయి అటువంటి స్వర్గలోకం కాదు ఇది అటువంటి స్వర్గలోకానికి వ్యతిరిక్తముగా అనంతమైన స్వరూకము అనగా సుఖాత్మకేతంటే ఆనందం ఆనందస్వరూపమైన అంటే తనస్వరూపమునందు ప్రతి అనంతే విశేషణి అంటే టిబ్బెట్ టిబ్బెట్ త్రివిష్ణత్వము ప్రకృతి టిబ్బెట్ వికృతి టిబ్బెట్ కాస్త ఇప్పుడు టిబెట్ అయిపోయింది టిబ్బత్ హిందీలో ఉంటుంది టెబ్బత్ హిందీలో ఈ దేశాల పేర్లు కూడా వాళ్ళు మార్చిపెట్టుకుంటారు ఈజిప్ట్ అని ఉందనుకోండి హిందీ వాళ్ళు ఈజిప్ట్ అంటారు మిస్కి అంటారు అలా అంటారు అర్థం మిస్కి ఆ దేశం ఎనివే సో తిబ్బత్తు తిబ్బత్తే స్వర్గం స్వర్గం అంటే ఎత్తులు ఉంటుంది కదండిపోతే ఎత్తులే ఉంటుందిగా తర్వాత తిబ్బత్తులో మీకు రోగాలు ఉండవు ఎక్కువ కాలం జీవిస్తారు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అంచేతంగా తిబ్బత్తే స్వర్గం ఉంటుంది స్వర్గం ఎక్కడ ఉంటుంది ముందు భూలోకం ఉంటుంది హిమాలయాలు హిమాలయాలు భూలోకం నుంచి స్వర్గానికి లంకే హిమాలయాలు లెడ్ తర్వాత కైలాసము కైలాసం తర్వాత స్వర్గము అని వైష్ణవ పురాణాల్లో చెప్తారు కైలాసాన్ని కొంచెం కింద పెడతారు కింద ఏ ఉంది కాబట్టి కైలాసం దాటిన తర్వాతే తింబత్తు ఉంది ఆ తర్వాత జైలా రాదొద్దుతో డాక్టర్ మన వాళ్ళు జాగ్రఫీ వెళ్తుంటే డాక్టర్ సో కాబట్టి అది అక్కడికి వెళ్తే తిబెట్లో షంగ్రీలా అని అదొక అక్కడి నుంచి బయటికి రావడానికి కుదరదు చుట్టూ కొండలే ఉంటాయి మీరు ఎక్కడికే వెళ్ళలేరు ఆ లోపల ఆ వ్యాలీలో ఉండిపోతారు అదే స్వర్గం అక్కడ పచ్చగా ఉంటుంది మంచి వెదర్ ఉంటుంది వర్షాలు వర్షం పడేపుడు పడతాయి తర్వాత అక్కడ వయస్సు ఏమి వాళ్ళకి అప్పట్లో లేవని చెప్తారు అక్కడ వయస్సు దమ్ముని ముసలి వాళ్ళు ఏళ్ళు వచ్చినా యంగ్గా ఉంటారు ఎందుకంటే అక్కడ గాలి నీరు తిండి వీటి కారణంగా డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ముసల్వాన్గా ఉంటారు షాంగిరీలా ఎప్పుడైనా ఉంటారా పేరు ఇలాంటి పేర్లు అలా చేశాను అది స్వర్గం అది టిబెట్ అది త్రివిష్టపము త్రివిష్టపము అంటే లోకం ఆశ్చర్యము సో భూమి పర్వతములు అత్యున్నత భాగము మూడవది మూడవది త్రి ఇప్పుడు తృతీయస్యా మితో దివి అని ఉంటుంది మంత్రాల్లో ఇత ఈ భూలోకం నుంచి లెక్క పెడితే తృతీయస్యా మూడవదైన దివి స్వర్గముందు మూడవది భూమి భూమితో లెక్క అంతరిక్షము స్వర్గము భూ భువ సువ అలాగే ఇక్కడ కూడా టిబెట్ మూడోది ఇలాగా మైదానము పర్వతములు టిబెట్ అనంత శబ్దారికోత్ ఆహా జ్యే ఇప్పుడు అనంతమైన స్వర్గలోకము అంటే ఈ అనంత శబ్దాన్ని వేదాంతులు పరమాత్మ అనే వాడడం ఉన్నది ఈవెన్ కర్మవాదులు కూడా అనంత శబ్దాన్ని వాడేశారు వాళ్ళు ఏమన్నారు చాతుర్మాస్యినయం ఫలం భవతి అనేది ఉంది చాతుర్మాస్యాను ఓ యజ్ఞం ఉంది ఈ సన్యాసులు చేసి చాతుర్మాస్య కాదు యజ్ఞం ఆ యజ్ఞము పెద్ద యజ్ఞం ఆ యజ్ఞం చేసిన వాడికి స్వర్గములో అనంతకాలము ఉండిపోతాడని అని ఉంటుంది అంటే చాలా ఎక్కువ పుణ్యం చేసుకుని ఇప్పుడు ఇది ఎలాగంటుందంటే ఫైవ్ స్టార్ హోటల్లో ఓ గదిని మీరు కొనేసుకోవడం కానీ వాళ్ళు అమ్ముతారు ఫైవ్ స్టార్ హోటల్స్లో రూమ్స్ని అమ్ముతారు అలా అందరూ అమ్మకపోవచ్చు కొన్ని హోటల్స్లో అమ్ముతారు ఉదాహరణకి బహామాస్లో అట్లాంటిస్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది వాడు కొన్ని రూమ్స్ని అమ్మే ఆ రూమ్లో ఉండొచ్చు అక్కడ ఉండే సర్వీసెస్ ఏదో కొంత ప్రైస్లో వేయాలి ఉంటుంది మీరు సొంతంగా కొనుక్కుని ఉండొచ్చు అలాగే అంటే చాలా ఖర్చు అవుతుంది అలాగే ఇక్కడ చాతుర్మాసం చేసిన వాడు స్వర్గంలో ఓ గదిని వాడు కొనేసుకున్నట్టే అక్కడ ఉండిపోతాయి స్వర్గంలో నేను చెప్పినవన్నీ మీకు ఆశ్చర్యం కలిగించేట్లో ఏదో నేను అతిశయక్తి చెప్తున్నానని అనిపిస్తుంది మీకు అతిశయ వ్యక్తి కాదు చెప్పేది మీకు నేను చెప్తున్నా స్వర్గం ఇది క్రిస్టియానిటీలో కూడా క్రిస్టియానిటీలో అయితే మీరు కట్టిన డబ్బును బట్టి వాడు మీకు రూమ్ సెటిల్ చేసేస్తాడు మీరు సపోజ్ లక్ష డాలర్లు కట్టారనుకోండి పోప్ ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఎలా ఉందో కానీ ఒకప్పుడు అలా ఉండేది పోప్లో సర్టిఫికెట్ ఇస్తాడు మీకు అడ్రస్ టూ పోపు పాల్ ఫోర్త్ వ్యాటికన్ ఎర్త్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అడ్రస్ టూ రివ్యూడ్ సెయింట్ పీటర్ డియర్ సార్ దిస్ జంట్లో by the name such-and-such, such, son of so-and-so, has donated huge amounts to the church on earth, therefore deserves a two-bedroom apartment in the heaven. I hereby declare the same may be allotted to him." Anasana, come it is the same, I am very sister. Satrivit is that. Bir poina pura satrivit na pitla matata. Yama-muna-mira. Ah, listen. Kao-te. అది అక్కడ సర్టిఫికెట్ ఇస్తారు మన పురోహితులు ఉన్నారు వీళ్ళు సిమిలర్ థింగ్స్ చేస్తారు సర్టిఫికెట్ ఎవరు కానీ సిమిలర్ థింగ్స్ గోదానం చేయండి గోదానం చేయండి ఇదిగో మీరు గోదానం చేశారు మీ నాయన గారు మేము అలాగే స్వార్థంలోకి వెళ్ళిపోతున్నారు ఆటంకాలు అని చెప్తే వీళ్ళు దానిని బెట్టి వస్తారు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు అంతేకా థింగ్స్ ఇక్కడ చేస్తారు ఎవిడెన్స్ అన్నింటిలోనూ ఉంటుంది ఎనివే సో కాబట్టి అలాగంటే అనంత శబ్దాన్ని ప్రయోగించారు అనంత శబ్దముని ఉపచారము అని ఉపచారము అంటే ఏంటో తెలుసనా అది కాని దాని అది అని చెప్పుట దాన్ని ఉపచారం నేనేమన్నా రాసేనంట అదే రాసేనా సరే దాన్ని ఉపచారము అంటారు ఇది ఎలాగంటే ఇప్పుడు ప్లేట్లో ఉప్మా పెట్టి ఇదే అన్నం అనుకో ఇదే కూర అనుకో ఇదే పురుషనుకో ఇదే పెరుగనుకో ఇదే స్వీట్ అనుకో తినువంటే అదే ఉపచారం అది అవేమీ కాదుగా అయినా అలా అనుకో అదే ఉపచారం దేర్ ఇస్ సమ్ సెన్స్ ఎన్ అంటే ఏమిటి ఇప్పుడు పెరుగు కదా ఇది కూడా కడుపు కానీ ఏదో కింద పెట్టాలి అక్కడ అంతేగాని ఇసుక చూపించి ఇదే పెరుగనుకో ఇదే అన్నం అనుకో అలా అంటుంది సంథింగ్ ఇస్తే ఆ సంథింగ్ ని చాలా భావన చేసుకోవటం దీన్ని ఉపచారంగా ఉంటాడు కాబట్టి స్వర్గానికి వెళ్తాడు మామూలుగా అగ్నిశోమం చేసిన వాడు కొద్ది రోజులుండి వాపస్సు వచ్చేస్తూ ఉంటే ఈ చాతుర్మాస్యం చేసిన వాడు మాత్రం చాలా స్వర్గంలో ఉంటాడు కాబట్టి దాన్ని అనంతము కాకున్నా అంతమయ్యేది అయినా అనంతము వర్ణిస్తారు ఎలాగంటే సముద్రమునకు వలి ఒడ్డు లేదు అంటారు అది ఉపచారం అంతే యథార్థమా ఉపచారం ఎందుకని ఆవలి ఒడ్డు ఉంది కానీ ఇంచుమించు లేదా అన్నంత దూరంలో ఉంది అలా కాబట్టి ఇక్కడ అనంత శబ్దాన్ని మీరు ఉపచారముగా స్వీకరిస్తారేమో అలాంటి పొరపాటు చేయొద్దు సుమా అని చెప్పడం కోసం మళ్ళీ జియేయే అనే విశేషణము వేసినారు అర్థమైందండి సో అనంతశ ఉపచారికోపిస్తా అక్కడక్కడ అనంత శబ్దాన్ని ఉపచారముగా కూడా వాడతారు ఉదాహరణకి అనంతమైన వసతైన లోకం చేయతి అని ఉంటుంది వాడు ఆ యజ్ఞం చేసి అనంతమైన లోకాన్ని పొందేస్తాడు అని ఉంటుంది అక్కడ అనంతశబ్దము ఉపచారము అంటే చాలా ఎక్కువ కాలం ఉంటాడని అర్థం కానీ అంతేగాని అనంతము ఉండదని కాదు అలాగంటే అనంతశబ్దమా ఇది కాదుండో అలాంటిది కాదు అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా తీసేయటం కోసమని ఇచ్చత ఆహ జి వేశారు అంటే అగ్నిస్టోమ చేస్తే వచ్చే కొద్ది కొద్ది రోజుల స్వర్గము చాతుర్మాసం చేస్తే వచ్చే చాలా రోజుల స్వర్గము ఇలాంటి ఎన్ని ఆనంద సందర్భాలు ఉన్నాయో వాటన్నిటికంటే గొప్ప దుసుమా అంటే అర్థం ఏంటో తెలుసిన ఇప్పుడు ఇక్కడ పొందే జీవన్ ముక్తి అని అర్థం అదే అనుకున్నా స్వాత్మని ముఖ్యేవా ముఖ్యమైన అనంతంది అనంతం రెండు ముఖ్యమైన అనంతము ఔపచారికమైన అనంతం అది అనంతము కాకుండా ఏదో ఒక హేతువుతో అనంతముగా వర్ణించిన అనంతము ఇది కాదు అసలు శిషాలు అని అంటాను ముఖ్య శబ్దానికి అర్థం అవు అంటే ఏదో తెలుసునండి తనస్వరూపమునందు తాను నిలిచి ఉండుట జీవన్ముక్తి ఆ విధ అటువంటి తనస్వరూపము నుందే ప్రతిష్ఠతి అంటే గట్టిగా స్థితిని నెలకొని ఉండును స్థితిని పొందును అక్కడ ప్రతిష్ఠితుడును దేవుణ్ణి ప్రతిష్ఠించారంట అంటే ఏటర్ అక్కడ యంత్రం తంత్రం అన్ని పెట్టేసి అక్కడ దేవుడు విగ్రహాన్ని ఏం చేస్తారు సిమెంట్ అవి పెట్టేసి ఫిక్స్ చేసేవాళ్ళు ఇంకా కదల్చారు ఊరేగింపు చేయాలంటే ఏం చేస్తారు దానికోసం సపరేట్గా ఓ చిన్న బొమ్మలను వేరే పెట్టుకుంటారు పెట్టుకుని ఆ మూల విరాట్ దాన్ని కదలచారు కదలుతుంది ఫిక్స్ అయి ఉంటుంది సిమెంట్తో ఫిక్స్ చేస్తారు ఈ ఉత్సవ విగ్రహాన్ని చోటు తిప్పుతారు వేరే పెట్టుకుంటారు ఇటు ఒకటి చెప్పడం నమూనా ఆలయం లాగా సో ఈ దేవాలయం వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు ఈస్ మినీ వేదాంత సెన్స్ లో మనం అనువయించడానికి ప్రయత్నం చేస్తే అది ఇట్ వర్క్స్ ఫర్ ధ్యామ్ ఇట్ డజన్ వర్క్ ఫర్ ఎనీ కూడా ఇట్ వర్క్స్ ఫర్ ధ్యామ్ సో ఆ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆ మూలా వెంకటేశ్వర స్వామి దోడికి వెళ్ళటం వేరే విగ్రహాలు పెట్టుకుని వాటితో ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాయి వసంత సేవ అంటారు లేదా ఉయ్యా అంటారు ఇవన్నీ వేరే ఆ మూలందానికి మూలానికి ఇటు తిప్పడానికి దానికి కుదరదు దానికి మళ్ళీ వేరే ఉంటుంది వ్యవస్థ కాబట్టి అటువంటి సర్వోత్త ఉత్తమోత్తమైన ఆత్మస్వరూపమునందు ప్రతిష్ట గలవాడకును ప్రతిష్ట గలవాడును అంటే ఒకసారి ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నాడు అంటే మళ్లీ దాని నుంచి వెనక్కి పడిపోవడం అనేది ఉండదు అర్థం ప్రతిష్ట అంటే అర్థమే పునః సంసారమాపద్యతేపష్టత ఏంటే అభిప్రాయం ఏమిటి తిరిగి మళ్లీ సంసారాన్ని పొందడం ఉండదు అని ద్విరభ్యాస అధ్యాయ పరిసమాప్త్యర్థ అని ఆయన రాశారు అనేక సందర్భాల్లో చాందోజ్యంలోనూ అక్కడ ఇక్కడ రాయలేదు కానీ రెండు సార్లు ఆ పదాన్ని రిపీట్ చేయటం వల్ల గ్రంథము అని రాశారు అనేక చోట్ల ఇక్కడ మటుకు రాయలేదు ఓకే కబుభూత్తేరాశనీ స్వామహంసర్రాజకాచార్యోవిందభగత్పూజ్యపాదశిష్యంకర క్రోపనిషద్భాష్యం సూర్ణ ూర్ణమదూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణశ్చర్ణమాదా పూర్ణమెవశిష్యే శాంతిశాంతిశాంతి సుఖినూ నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిద్దు భవే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మాగేణ మహీమహీషా గోబ్రాహ్మణే శుభమస్తు నిమికాశుస్తఖినోవ్ కాలేవర్షదుపర్జన్య పృథివీ సత్యశాన్ క్షోభరహి ఉపనిషత్తి విధంగా పుట్టవటం మహాభాగ్య